మా పేరు సిక్కమ్మ అయితే మా మా తోడుకోడలు బాగా ఎక్కువ చాలా అడింది పెద్ద మాకంటే పెద్ద ఆమె నేను నడిపామని అమ్మ చిన్న పద్మమ్మంటాము మా బావ తెచ్చిపిన ఫండి మీ దగ్గర ఉండనని పక్కన పక్కన వెళ్ళిపోయింది వాళ్ళ అన్నోళ్ళు అన్న అన్న బిడ్డలు అన్న భార్యలు నన్ను చూసుకుంటారని ఆమె మమ్మల్ని ఒకవేళ నేను చూసినా కానీ నేను ప్రేమతోటి మాట్లాను కానీ మాట వినకుండా మా మాట వినకుండా ఆమె పక్కన వెళ్ళిపోయింది ఆమె పోయిపోయింది ఎప్పుడు పోయిందంటే ప్రసాద్ పుట్టినప్పుడు అప్పటిగాడ పుట్టినప్పుడు వెళ్ళిపోయింది మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి సాగుబత్లో ఉన్నప్పుడు మేము ఫోన్ చేసినాము ఇట్లా చచ్చిపోతా అంట మాడిపోయా ఇట్లా బతకంటాక్టర్ అందరు చెప్తారు మా ఎవరు ఉంటారు అమ్మని చచ్చిపోయినాక నేనేం చేస్తా వచ్చు చచ్చిపోయినామో నేనేం రాని భయమేస్తాను ఆమె సా ఆమె మాడ రాలేదు అది మళ్ళీ సరే రాకుంటే అనుకున్నాను మేము అట్లా రెండు నెలలు తర్వాత మా ఇంటికి వచ్చుకున్నాక ఆమె ఒకనాడు వచ్చింది వస్తే అక్క నువ్వు ఎక్కడ ఉండి ఎక్కడ పోతావు కదా అని రేపు మంచిగా ఎవరు వస్తే నీకు నువ్వు చూస్తాం కానీ ఉండక్క కానీ అంటే ఏ ఉండనే ఆయన చూస్తే నాకు భయమైతే మీ చూస్తే అంటే ఎందుకంటే యాక్సిడెంట్ అట్లా విధంగా అయిపోయింది నాకు భయమైతే ఉండాలన్న సరే పోలే అని పోయింది ఆమె వరకు అతని వండుకోకాలని వదిలిపెట్టేసాను ఆమె ఎన్ని రోజులైందో పడి ఎన్ని రోజులు అయిందో అక్కడ చాలా జరమ పడి తెలియదు అయితే నేను నాకు మంచిగా మీ పొరపా పని చేసుకుంటున్నా మన చెప్పిన ఇట్లా మీ యారలు చచ్చిపోయిందని ఫోన్ చేసి చెప్పింది ఎవరో మా మా యాలు మా కొడుకు చెప్పారు ఫోన్ చేసి చెప్పి వచ్చినాం వచ్చి మేము అంత ఆట వాన పడుతుంది వస్తు వస్తే వర్షం పడుతుంది ఊర్లో పల్లెటూరు మేము ఆట ఆడుతు పోతున్నాం పోతుంటే అడిగిపోగానే మళ్ళీ బతికిందని చెప్పింది అయ్యో మళ్ళీ బతుకుండా ఆట మర్చిపో మళ్ళీ వచ్చినాం ఆమెను తీసుకొచ్చారు మా అల్లుడి బిడ్డ ఆట పట్టుకొస్తే ఆ హాస్పిటల్ వేసి అక్కడ ఇక్కడ మంది చూపిస్తే ఒక నెల బతికింది ఒక నెల బతికి చచ్చిపోయింది అల్లెలియా ఒక నెల బతికి చచ్చిపోయినాక ఇక దేవాణి కొందనాలు ఎవ్వరూ ప్రాణం పెట్టేటప్పుడు మా ఈమె మా తోడుకోళ్ళు పనికొయింది పిల్లలు వస్తలేరు నేనున్నా ఆమెకు ఒక బిడ్డ ఉంది ఆ మిద్దరంలో వీళ్ళు ఇద్దరున్నారు ఎక్కడెక్కడ ఇద్దరు వచ్చినా అని మా దాంట్లో ఆలీలు వచ్చా అని కొంచెం తాగి గొడవ చేస్తాం దేవాన్ని కొందనాలు ఇవ్వలేకపోయినాయి ఒక దేవాలి ఈ ఆంటీకి ఫోన్ చేస్తున్నా ఆంటే ఫోన్ చేసి పేరు చేపిస్తున్నా ఏ సర్లే అని దేవాన్ని దేవాన్ని రోజు మా ఆరో చచ్చిపోయిన రాత్రికి పన్నెండు పన్నెండున్నరకు మస్తు కొట్టుకొని చచ్చిపోయే మాటలు మాట్లాడేరు పక్కన మాటలు మా మడిదీ లేనిలేడు ఆ టైంకి మా మరిది లేనంత పుణ్యమని వచ్చింది దేవుని కొందన మా మడిది ఆ టైంకి ఎక్కడ పోయిన తెలియదు ఈ ఆయన ఈయన ఈయన టాయిలెట్కి వెళ్ళిపోయాడు మాటలు ముళ్ళు గుచ్చాడు ముళ్ళు గుచ్చాడు రుచి కానీ ఈ నేనే ఫోన్ అని అన్నీ అన్నీ సదురుకొని తప్పు ఊకొని ఒకదానా కూడా పండుకోరు మా కొడుకు కూడా దూరంపై పండుకోరు ఆయనకి ఆమె చచ్చిపోయాక మంచిగా సాగు మంచిగా అయింది అంత సీట్లో ఫోన్ చేస్తుంది గడి గడికి ఫోన్ చేస్తుంది పేరు తెచ్చుకున్నాం ఏ గడువు ఆడకుండా మంచిగా మూడొద్దులు కూడా మూడొద్దులు చేసాడు ఇక మా చిన్నల్లుడు వచ్చిండు మా ఇలా పద్మసీట్ వాళ్ళు మా చిన్నల్లుడు వచ్చిండు ఇంకో ఆమె ఆమె సొంత వాళ్ళు పెద్ద వాళ్ళు ఆమె ఆ మాల్లుడు రాలేడు రెండు మూడు అయింది రాలేడు అంటే వచ్చి పడుకున్నట్ట ఎందుకు మీ అల్లుడు ఆ పక్కన వాళ్ళు అడిగి అడితే తిన్నడేమో అన్నం మూడొద్దు అక్కడ తినడేమో రాడేమో ఇట్టు అనుకున్నాం అనుకుని మేము అందరం మంచి తిన్నాము తిని ఆరైతుంది ఆరు అడగలు మంది అక్కడ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినాక చిన్న పిల్లలు ఏం చేసిందంటే పటకొలుసు పడుకొచ్చిన ఒకసారి పట మా బిడ్డే పడగొలుచుంది తెచ్చిస్తే మళ్ళీ కూడా పడగొల్చు చేసినాం చిన్న మా బిడ్డ ముగ్గురు అడుగులు అయితే మళ్ళీ ఇంకోసారి మా పిల్ల వచ్చింది బిడ్డ వచ్చింది అమ్మ ఫోన్ తెచ్చింది ఆ పిల్ల అని అడిగింది అమ్మ ఫోన్ చేయలేం మేము ఇక్కడ గడావుల్లో ఉన్నాము అన్నాను అంటే ఫోన్ లేదు ఫోన్ చేసిన వెంటనే రింగ్ అయితే ఫోన్లు ఇస్తాడు అప్పుడు వెంటనే ఆంటీ ఫోన్ చేసినాడు ఏం నచ్చ జరిగింది అదే సిస్టర్ సిస్టర్ సంగతి ఫోన్ పోయింది పెద్ద పొన్ కూడా వాళ్ళు తెచ్చుకొని పే చేసి ఇస్తారు ఫోన్ దొరకాలని ఇక్కడ అన్నీ మంచి జరిగినాయి దేవుని కొందనాలు నువ్వు పే చేసిస్తా అంటే పే చేసింది పే చేసినాక నేను అనుకున్నా దేవ ఫోన్ దొరుకుతుంది ఒక మళ్ళీ ఫోన్ చేస్తే రింగ్ అయితే వేస్తారు లాస్ట్ ఫోన్ చేయాల్సింది ఆయన లేపింది లేపి ఫోన్ నా దగ్గర ఉంది ఇకరావాదలో ఉన్న వచ్చి తీసుకోను అంటే పక్కన ఒకళ్ళు చెప్పినా ఫోన్ తీసుకోవాలని చెప్తుందని ఇస్తాడ నమ్మకం ఏదైనా ఖర్చు డబ్బులు లేకపోతే నేను ఆట ఆడిపిస్తా ఏ ఉన్నది మా చిత్ర ఇక్కడ అక్కడ ఎక్కడ బాధ మీద ఫోన్ అని ఎట్ పోలీసులు రిపోర్ట్ ఇది అన్నారు దేవాన్ని కొందని ప్రార్థన చేయాలి పద్మమ్మ మీరు చేయండి మేము చేస్తామని ప్రార్థన చేసినా ఆ రాత్రి పండుకొని ప్రార్థన చేసింది మీద కూడా పోలే పండుకొని కూడా ప్రార్థన చేసి పండుగను పొద్దున్న లేచిపోయాడు మాల్ ఎవ్వరు తీసుకుని పోలే పొద్దున పోనీ దేవుడు ఫోన్ తీసి శని ఇచ్చేసాను హలే దేనికి కొందరు సాగులో కారేసిన దేవుడు దినల్లమ్మ దాంట్లో అన్నీ మస్తు జాడలు కొట్లాడలేదు అలా కాకుండా సమాధానంగా మంచి అన్నీ జరిగినాయి మంచి ప్రేమతో అన్ని మంచిగా సత్యపోయినట్టు లేక మంచిగా కళాకాలి మంచి యథార్థం ఇచ్చినప్పుడు మనం సాగు కూడా మంచిగా చేసినాం దినా కూడా మంచి చేయినాయి శశిప్ రావాలని కోరుకుంటే ఆనందంతో వచ్చింది దేవుని కొందర సాధ్యం దేవుడు